రోమిలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలో రాసిన పత్రిక రోమ సంఘానికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగుగా వచ్చిన కుమారులు కూడా లేదా కుమారులేదా సరే ప్రార్థన చేస్తాం వర్షదర బాబు దేవామికు వందయినా ర మీరు ఇక సాయంతస మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మీ బిడ్డలుగా మేము జీవించాలంటే మీ యొక్క పరిశుధాత్మ చేత నడిపింపబడాలా అన్న వాక్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుందైనా కాబట్టి మేము నడుస్తున్నామా లేదా మమ్మల్ని పరిశీలించమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోమని ఇక వాక్యాన్ని అర్థం చేసుకుంటే భాగ్యాన్ని అనుగ్రహించమని ఏం తండ్రి ఫర్ యాజ్ మెనీ స్పిరి దే ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ కాబట్టిక్కడ ఏముందంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపి దేవుని కుమార్లు అనవడుదురు అనుంది అంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపిపడకపోతే కారు స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నట్టు కాబట్టి అందుకే మనకి పరశుధాత్మ చాలా అవసరం పరశుధాత్మ ఉన్నప్పుడు ఆయననే మన నడిపిస్తుంట తర్వాత పరిశుద్ధాత్మకి మనం సమర్పించుకోవాలా హీల్డ్ టు ద స్పిరిట్ అంది కదా ఆయన ఆత్మకి మనల్ని మనం సమర్పించుకోవాలా ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఏం చేస్తాం మనంతటా మనం ముందు పోవడానికి ప్రయత్నిస్తుంటాం మనకు స్వంత తలపులు ఉపయోగిస్తాం ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తాం అది ఏ రీతిగా నడిపిస్తాయి వెళ్ళిపోతుంటాం కాబట్టి అది రాంగ్ థింకింగ్ అన్నట్టు కాబట్టి మనం ప్రార్థనలో కనిపెట్టి ఆయన నడిపించినప్పుడు కచ్చితంగా మనము ఆయన బిడలాం కాబట్టి తప్పక ఎక్కడ నడిపించాల ఆయనకు తెలుసు ఇప్పుడు మనంతటా మనం పోము అంటాడు పైతృత్వం కూడా నువ్వు ఇప్పుడు పోతున్నావు గానీ వృద్ధాప్యంలో నీత నువ్వు ఎక్కడికి పోలేవు నువ్వు నడిపిబడతావు అంటాడు కానీ ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే ను ఆయన ఆత్మచ్యం నడిపింపబడిన వాడవైతే ఆయన కుమారునివి లేక ఆయన కుమార్తె ఆయన ఆత్మచ్యం నడిపింపబడకపోతే మటుకు మనం ఎక్కడికి పోతున్నావో మనకు తెలియదు చాలా మంది యుగ సమాప్తిలో ఆ రీతి ఉంటారు వాళ్ళు ఎక్కడికి పోతున్నో వాళ్ళకి తెలియదు వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అనుకుంటారు కానీ తుదకు అది మరణానికి నడిపిస్తుంది ఒకటి నడతా వానికి అన్న వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఒకరి నడత వానికి సరి అయినదే కానీ తుదకు అది మరణానికి అనిపిస్తుంది కాబట్టి నీ సొంత తలంపులు ఉపయోగించి నేను పోతున్నది కరెక్ట్ అనుకుంటే మటుకు అది ఖచ్చితంగా శ్రమల గుండా తీసుకెళ్తా ఉంటది మనకి ప్రభు కొన్ని నెలల నుంచి లేక కొన్ని సంవత్సరాల నుంచి విషయం ఏంటంటే మతపరమైన జీవితము బయటికి భక్తి దాని శక్తిని ఆశ్రయించని జీవితం లా ఉంటది ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్స్ వాళ్ళ ఓన్ లాజిక్ ఉపయోగించి పోతా ఉంటారు కానీ మనం మటుకు ఆయన ఆత్మకు సమర్పించబడవారం అయితే ఆయన బిడలము అన్న వాక్యాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తుంది కాబట్టి ఆయన ఆయన ఆత్మ చేత నడిపింపబడ్డ వారు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు నడిపిస్తారు కదా ఇక్కడ కూడా అదే విషయాన్ని జ్ఞాపం చేస్తాడు పరిశుధాత్మడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మళ్ళీ ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుంది ఈ వాక్యం కూడా అదే చెప్తా తన బిడలందరూ ఆత్మ నడిపింపబడతారు లేక ఆత్మచేత నడిపింపబడితేనే నువ్వు బిడవి కాబట్టిక్కడ నడిపిస్తుండో ఆత్మ అంటే సర్వ సత్యంలోనికి మనం అందరము సర్వసత్యం నడవాలి కాని ఇక్కడ అక్కడ పరిగెత్తడానికి వీల్లేదు ఈ విషయం అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి నాకు నిన్న మధ్యాహ్నం నేను కొంచెం వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాను మనకందీ తెలుసు పోయిన సోమవారం కూడా అది ఇదే ఈ వారం సోమవారమే ఆ యొక్క వయంసీల మనం ధ్యానిస్తుంటే సీలింగ్ భక్తులని దేవుడు ముద్రించుకుంటున్నాడు అన్న విషయాన్ని ఒకసారి సడన్ లీ మనకు ఫ్లాష్ అయింది అది ఇప్పుడే కాదు కొన్ని సమస్యల నుంచి మన ధ్యానిస్తున్నాం సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అన్న వాక్యం అది ఎక్కడ ఉంటది మనం చెప్పాలా ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో ఉంటది అది కదా చూడండి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము ఇక్కడ నలుగురు దూతల గురించి చెప్పడింది ఆరవ బూరలో కూడా నలుగురు దూతలు యూఫర్టీస్ నది తన నిలబడినట్లు మనం చూసిన వాక్యం మొదటిదే అంటే ఫస్ట్ది ఫస్ట్ లో ఏముందంటే ఆ నలుగురు దూతల గురించింది దాని తర్వాత మనము యొక్క సచివారు దేవుని వేరొక దర్శనండి కాబట్టి ఇక్కడ ఇక్కడ మొదటి వచనంలో ఏం చూస్తున్నాం అంటే నలుగురు దూతలు ఉన్నట్లు చూస్తున్నాం ఏడవ అధ్యాయము మొదటి వచనంలో తొమ్మిదవ అధ్యాయానికి వస్తే కూడా మనకి ఆరవ బురలో నలుగురు దూతలం కనిపిస్తున్నాం కదా మరి యు నది దగ్గర నలుగురు ఉన్నారు కదా సో ఆ నలుగురికి ఈ నలుగురికి ఏం తిరగలేదు ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఆ దూతలైనా ఈ ఒకటే ఎందుకంటే ఇక్కడ ఉన్న మెసేజ్ ఒకటే అక్కడ ఉన్న మెసేజ్ ఒకటే ఇక్కడ ఏంటంటే ఈ నలుగురు దూతలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఈ లోకానికి తీర్పు తీర్చడానికి శిక్షించడానికి కాబట్టిందరూ జనులని సంహరించడానికి బయలుదేరినట్లు మనం ఇక్కడ చూస్తాం అయితే వాళ్ళు ఇంకా ఆ యూఫ్రెటిస్ నది దగ్గరనేసి మనం తొమ్మిదవది ఎలా చూస్తాం ఒక్కసారి అక్కడ నుంచి బయటికి వెళ్ళినాక వాళ్ళు ఆ నది తీరం నుంచి బయటికి వచ్చినాక యూఫ్రెటిస్ నది మీకు తెలుసు మీరు అందరూ దినించలేదు నది ఎక్కడ ఉంటది అంటే నైన్ నది ఎక్కడ ఉంటుంది ఆయుగత దగ్గర ఉంటది యూఫ్రెటిస్ నది ఎక్కడ ఉంటది బౌలం దగ్గర ఉంటుంది కాబట్టి బబులోని పేరు వాడకుండా యూఫరటిస్ నది దగ్గర ఈ నిలబడ్డారు అంటే బబులోన్ స్థానానికి సంబంధించిన వాళ్ళు ఈ దూతలు యూఫ్రటిస్ నది దగ్గర నిలబడ్డ ఈ నలుగురు దూతలు బబులోని దగ్గర నిలబడ్డట్ల అర్థం ఏంటంటే ఆత్మీయ దృష్టితో చేసుకుంటే బబులోను ఒకప్పుడు వైభవంగా ఉంది అదంతా గలిబీలి అన్న విషయం కూడా మనం ధ్యానిస్తాం బాబెల్ అన్న పదం నుంచి బబులోను వస్తుంది కాబట్టి బహుళనంత గలీబిలికి సంబంధించింది యుగ సమాప్తిలో అంతా గలిబిలి ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఈ నలుగురు దూతలు ఆ గలిబిలి స్థలం నుంచి వస్తుంటారు గలీబిలి ఎక్కడ ఉందంటే బయట కాదు లోపల ఉందని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఈ మతపరమైన జీవితం అంత గలీబిలితో ఉంటది ప్రతి ఒక్కటి బోధ నాది కరెక్ట్ నాది కరెక్ట్ నాది కరెక్ట్ అనేది గలీబిలి అన్నట్టు దానికి సంబంధించి దేవుడు నాకు బయలుపరుచుంటాడు నువ్వు నీకు బయలుపరిచింది వాక్యం చూపించు బైబుల్లో అంటే చూపించలేరు ఇందాక సంపద నేను ఇద్దరం వస్తుంటే ఆ విషయం చెప్తున్న ఎందుకంటే అది విజృంభించి స్ప్రెడ్ అవుతుంది ర్యాప్చర్ కల్ట్ బోదా కాబట్టి దానికి సంబంధించినది ఒక వాక్యం చూపించమంటే చూపించలేదు వాళ్ళు చూపించేది రెండే వాక్యాలు మొదటి కొరిది రాష్ట్ర ఒక వాక్యం చూపిస్తారు తెలుసు ఇంకొక వాక్యం చూపిస్తారు ఈ రెండు వాక్యాలు తప్ప ఇంకా ఎక్కడ చూపించారు కానీ ఆ రెండు వాక్యాలు నేను మీకు ఎన్నిసార్లు రుజువుపరుచున్నాను అది రిజర్వేషన్ సంబంధించింది కానీ ర్యాప్చర్ సంబంధించింది కాదు ఎందుకంటే ర్యాప్చర్ అనే విధానమే లేదు బైబుల్లో ఇక్కడ కూడా కాబట్టి అటువంటి మోసకరమైన బోధలో ఉన్న వాడికి ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే రాప్చర్ కంటే బోధకులు ఏమంటారు అంటే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో చర్చ్ ర్యాప్చర్ అయిపోతుంది మూడవ అధ్యాయం నుంచి అవసరమే లేదు అందుకు వాళ్ళు చదవరు అధ్యాయం నుంచి బైబుల్ చదవరు వాళ్ళు అంటే ప్రకటన గ్రంథం ఎందుకంటే రెండో అధ్యాయంలో ర్యాప్చర్ అయిపోతుంది చర్చ వాళ్ళు చెప్తా ఉంటారు కనకడలేకడా లేదు ఒక్క వాక్యం కూడా యో యోహాను భక్తులతో దేవుడు దూతో మాట్లాడతాడు నువ్వు ఇక్కడికి లేచిరా అంటాడు ఇక్కడ పైకి రా అంటాడు పైకిరా అంటే ర్యాప్చర్ అయిపోయినట్ట ఒక కొండ మీద తీసుకుపోతాడు పైకిరా అంటే కొండ మీద కొండ మీద తీస్తే ర్యాప్చర్ అయినట్ట అట్లా అబద్ధంగా దాన్ని ప్రకటించడం వలన మనుషులు మూడవ అధ్యాయం నుంచి ఏం జరుగుతుందో ధ్యానించారు యాక్చువల్ గా అయితే మిస్ట్రీస్ అన్ని మూడవ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతాయి రెండవ అధ్యాయంలో చర్చ్ అంత ఎంత చెడిపోయిందో చూపిస్తాడు దేవుడు వాక్యం ప్రాణ గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఎండి టైమ్స్ లో చర్చ్ మొత్తము చెడిపోయినట్టు చూపిస్తాడు లవడేషియన్ ఏజ్ అంటారు దాన్ని లవద్కీయ సంఘకాలం చర్చ్ సిస్టమ్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయినట్టు చూపిస్తాడు మనకి యుగ సమాప్తిలో అది పులిసిన పిండితో పోలిందనేసి మన ప్రభుత్వ నోటి ద్వారా మాట్లాడిండు శిష్యులు చెప్పింది కదా ఇంకోటి చెప్పింది కదా మనం చూస్తాం లూకాసు వార్తలో మతేస వార్తలో అది పులిసిన పిండితో పోలింది అంటాడు పర్వరాజం ఎట్లుంది పులిసిన పిండితో పోలి ఉందని చెప్తాడు కాబట్టి ఎండ్ టైమ్స్ లో వీళ్ళు నలుగురు దూతలు యూఫ్రెటిస్ నదిదని లాబడ్డాడు అంటే వీళ్ళంతా బబులోనికి సంబంధించిన బబులోన్ అంటే మతపరమైన క్రైస్తవ జీవితానికి బబులోన్ అని పేరు ఆత్మీయ జీవితాన్ని చూస్తే కాబట్టి వీళ్ళు ఆ మతపరమైన జీవితంలో ఉన్న ఈ నలుగురు దూతులు దేవుడు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు ఏమనిచ్చాడు గోపచందం మీద పాడండి పోయి చంపండి అనే ఎందుకంటే వాల్ రక్షణ పొందాల వాల్ రక్షణ పొందకపోతే వాళ్ళంతా నరకం పోతారు శ్రమల గుండా వాళ్ళు పోతున్నారు వాళ్ళకి శ్రమల కాలంలో వాళ్ళకి ఆ సత్యం ప్రకటించబడుతుంది కానీ స్థుణీకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చనిపోకముందు వాళ్ళ సత్యాన్ని గ్రహించాలి కాబట్టి ఈ నలుగురు దూతలకి పర్మిషన్ ఇస్తున్నాడు పోయి వాళ్ళని చంపాడు అందుకే తొమ్మిదవ తేల మనం చూస్తాము మనుషులలో మూడవ భాగంను సంహరించకు వారికి అధికారం అనుగ్రహించబడనా చూసిన మనం కొన్ని ఈ నలుగురు దూతలు వాళ్ళు ఒకటే అయితే ఇక్కడ ఐదవ దూత గురించి చెప్పండి ఆ ఐదవ దూత గురించి నేను మధ్యాహ్నం ధ్యానిస్తుంటే నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు చూపించండి వాక్యాలు నేను ఎందుకు ఇంతకాలం ధ్యానించిన గానీ నాకు ఎందుకు అది మైండ్ తట్టలేదనిపిస్తుంది ఎందుకంటే ఎండ్ టైమ్స్ లో ఆయన సీల్ చేస్తున్నాడు తన బిడల్ని సీల్ చేసినప్పుడు మనకి తప్ప ఇంకా ఎవరిని కనిపించవు మనం ఏం స్పెషల్ కాదు మనము పర్టికులర్ గా తెలిసి ఆ సీలింగ్ లకు పోస్తున్నాం చూడండి ఇక్కడ అండ్ ఐ సా అనదర్ ఏంజిల్ అసెంబ్లీంగ్ ఫ్రమ్ ది ఈస్ట్ హావింగ్ ద సీల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అండ్ హీ క్రైడ్ విత్ లౌడ్ వాయిస్ టు ద ఫోర్ ఏంజల్స్ టు హోమ్ ఇట్ వాజ్ గివన్ టు హర్ట్ ది అర్త్ అట్ దీ అర్త్ అన్న సామాన్య ప్రజలకి గొప్ప జన కాబట్టి ఆ నలుగురు దూతరికి దేవుడు ఆజ్ఞా ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చాడు ఏమని భూమిని సముద్రాన్ని హర్ట్ చేయడం కొ కానీ దూత వస్తున్నాడు ఈ ఐదవ దూత ఏ రీతి ఉన్నాడో చూడండి ఈ ఐదవ దూత అంటే ఆగండి అంటున్నాడు దేవుని యొక్క ముద్ర కలిగిన ఈ ఐదవ దూత పెద్ద శబ్దంతో వచ్చి ఆ దూతలని ఆగమంటున్నాడు ఏమంటున్నాడు మూడవ వర్షంలో చూడండి సేయింగ్ హర్ట్ నాట్ ది అర్త్ నీదీ నాట్ ద ట్రీస్ అంటిల్ వీ హీల్డ్ ద సర్వెంట్స్ ఆఫ్ అవర్ గాడ్ ఇన్ దర్ ఫోర్ హెడ్స్ ఇది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి ఫోర్ హెడ్స్ ఇది చాలా ముఖ్యమైనది ఫోర్ హెడ్ ఎందుకు మనసుకి సంబంధించింది కదా ఫోర్ హెడ్ అంటే మైండ్ మైండ్ కి కాబట్టి ఇక్కడ ఏముందంటే నేను దేవుని భక్తులని అంతేనా తెలుగులో ఏముందో చూడండి మా దేవుని దాసులను వాళ్ళ నొసద్దు ముద్రించు పర్యంతరం భూమికి నేను చెట్లక హాని చేయొద్దు హాని అంటే బిగ్గరగా చెప్పాను కాబట్టి ఈయన మన ప్రభుకి సాదృష్టం ఎందుకంటే ఆయనకు తప్ప ఎవరికి అథారిటీ లేదు అంత పెద్దగా అరిచి చెప్పడం కాబట్టి నా బిడలని నా భక్తులని నేను ముద్రించుకునేందుకు మీరు ఈ లోకానికి ఏ హాని చేయొద్దని ఆజ్ఞాయిస్తున్నాడు అయితే నాకు చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్ నుంచి నేను వాక్యం తెలుస్తున్నా ఇది సీలింగ్ కంటిన్యూ అవుతుంది ఎండ్ అయ్యే కాలంలో మనం ఉన్నాం ఏ టైంలో ఈ సీలింగ్ ఎండ్ అవుతుందో నాకు కూడా తెలియదు నేను చాలాసార్లు ట్రై చేసాను ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఈ సీలింగ్ గురించి నేను ధ్యానిస్తా ఉన్నాను విడిచిపెట్టలేదు కానీ నాకు ఈ ఇప్పుడు ఈ వెరీ క్విక్ గా ఈ సీలింగ్ ఎండ్ అయ్యే టైం వచ్చినాం మనం ఈ సీలింగ్ ఎందుకంటే సిక్స్త్ ట్రంప్ వరకు వచ్చిన సీలింగ్ ఎండ్ అవుతుంది సీలింగ్ అయినాక ఈ లోకంలో శ్రమలు భయంకరంగా బయటకు వచ్చేస్తాయి అన్నట్టు ఇప్పుడు అంతా నార్మల్ గా అనిపిస్తుంది మనకి కానీ ఒక్కసారి ఈ సీలింగ్ అయిపోతుంది అది మనకి కళ్ళకి అనిపించదు ఈ సీలింగ్ ఎందుకంటే అది హోలీ స్పిరిడ్ సీలింగ్ అది మనం అందుకే హోలీ స్పిరి నడిపడాలంటున్నాం అయితే దేవుడు తన భక్తులని తన బిడ్డల నొసల్ల ఎందు వరకు ఈ లోకానికి ఏ హాని తలపెట్టొద్దని ఆ నలుగురు దూతాలకు చెప్పాడు యూఫ్రటిస్ నది నిలబడింటారు వీళ్ళు తొమ్మిదవ అధ్యాయంలో అంతేనా ప్రాణం తొమ్మిదవ అధ్యాయంలో కాబట్టి చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయల్ కాబట్టి చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాల్ అంటే ఆత్మీయమైన ఇస్రాయల్ శారీరకమైన ఇస్రాయల్ కాదు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వీకరించారు కాబట్టి వాళ్ళు సీల్ చేయడైనా ఈరో నమ్ముకున్న వాళ్ళే ఆయన బిడ్డలు అసలైన ఇస్రాయల్ అంటే ఆత్మీయ ఈశాన్ అన్నాడు దేవుని ఈశాన్ అన్నాడు కాబట్టి క్రిస్టియన్స్ ని వాళ్ళ గురించి మాట్లాడబడింది ఎవరైతే ఆ సీల్ చేయబడతారో వాళ్ళు తప్ప ఎవరి మీద కూడా శ్రమలు వారి వారినే కాపాడుతుంటారు తక్కిన వాళ్ళకి శ్రమలు తప్పవని అంటున్నాడు అయితే ఇక్కడ లెక్క ఉంది కరెక్టే కానీ కొంచెం కిందికి వెళ్తే ఈ సీల్ చేయబడ్డ వాళ్ళు ఎవరు అనేది చెప్పబడింది ఒక్కసారి సీల్ అయిపోయినాక తర్వాత ఏం జరుగుతుందన్న విషయమే మనము తొమ్మిదవసూస్తాం ఒకసారి సీల్ అయిపోయినాక మతపరమైన క్రైస్తవుల మీద ఆ మరణ కాండ స్టార్ట్ అవుతుంది తొమ్మిదో వర్షంలో చూస్తాం మన వీళ్ళందరూ మరణించి దేవుని సన్నిధికి వస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎట్లా చూడండి అండ్ దిస్ ఐ బిహెల్డ్ అండ్ లోట్ మల్టీ విచ్ నో మ్యాన్ గుడ్ నంబర్ ఆఫ్ ఆల్ నేషన్స్ అండ్ కిండ్రైట్స్ అండ్ పీపుల్ అండ్ టంగ్స్ టు బిఫోర్ దోన్ అండ్ బిఫోర్ ద లాంప్ క్లోత్ విత్ వైట్ రోప్స్ అండ్ పామ్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ పదమూడవర్షంలో వీళ్ళందరూ ఎవరనే ఒక పెద్ద పెద్దలు అడుగుతున్నారు అండ్ వన్ ఆఫ్ ది ఎల్డర్స్ అండ్ సైడ్స్ ఏంగ్ అంటూ what are these which are arrayed in white robes and whence came they ekanu chu chindru villu appudu chudandi and i said unto him sir do knows and he said to me na teliyadu nike telsantadu johannu appudu and he said to me these are they which came out of great tribulation seal kanivalu vilandar and have washed their robes and made them white in the blood of the lamb అప్పుడు శ్రమలలో రక్తంలో వాళ్ళ దేవుని గొరట్ల రక్తంలో అప్పుడు ఉత్తుకున్నారు వస్తారు వస్త్రాలు అంతకుముందు ఉత్తుక్కోలేదు అందుకే సీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సీలింగ్ అయిపోయినాక శ్రమలు అప్పుడు ఆ శ్రమల గుండా వీళ్ళందరూ పోయి మరణిస్తారు దాని తర్వాత మరణిస్తూ ప్రభువాన్ ఆత్మ నీకు అప్పుడు సమర్పించుకుంటారు వాళ్ళ జీవితాలు అది సిక్స్త్ ట్రంప్ ఎండింగ్ అన్నట్టు అయితే సీలింగ్ ఏరీ ఉంటది అన్న విషయాన్ని నేను నిన్న ధ్యానిస్తా ఉన్నప్పుడు నాకు హెచ్కల్ గ్రంథంలో ఒక వాక్యం చూపించింది దేవుడు చూడండి ఎహెచ్కల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చూస్తాం ఇప్పుడు ఎహెచ్కెల్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వర్షం నుంచి ఉండదు సేమ్ సేమ్ వాక్యం ప్రగణ గ్రంథంలో ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా ఈ దూతల గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళు ఆరు మంది ఉన్నారు ఇక్కడ కదా అక్కడ ఆగుదాం కొంచెం అయితే మూడవ వచనం చివరి భాగంలో ఏముందంటే ఈ ఆరుగురు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ ఏడవ వాడ నుండి ఇక్కడ చూడండి మూడవ వర్షంలో గడప దగ్గరకు వచ్చి ఇక్కడ ఆరు మందికి చేతులలో ఆయుధాలున్నాయి ఇంకా ఈ లోకం మీద పడి చంపడానికి కొరకు దేవుడు ఆగ్యించిన వాళ్ళకి కానీ ఏడవ వాడు ఉన్నాడు అంటే మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం ఆరు అంటే మానవునికి సాదృశ్యం ఏడు అంటే ఏసు ప్రభు సాదృం దేవునికి సాదృశ్యం ఎందుకంటే ఏడు అంటే మనం ఏడు అనేది సమాప్తం సంపూర్తి కంప్లీషన్ పర్ఫెక్షన్ అని చెప్తా ఉంటాం కాబట్టి ఏడవవాడు మన ప్రభు కాబట్టి ఇక్కడ ఏడవ వాడు ఇక్కడ నెలబడి వారి మధ్యలో కాబట్టి అక్కడ మనం ఇందాక చూసినాము ఆ నలుగురులో ఐదవ వాడు ఇక్కడ ఏడవ వాడు ఏ రీతి నార బటల్ వాడు తర్వాత ఆయన ఆయన దగ్గర ఏముంది సీరా గుడ్డి అంటే ఇంక్ బాటల్ ఇంక్ బాటల్ అది ఆ ఇంక్ బాటిల్ పట్టుకుని వస్తున్నాడు ఆయన ఎందుకు వస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా వీళ్ళు ఆరు మంది ఇప్పుడు చంపాల మనుషుల లోకంలో చంపక ముందు ఈ ఏడో వాడు వచ్చాడు సీరాబుడ్డి పట్టుకోని ఎందుకు పట్టుకున్నారో చూడండి ఇప్పుడు తెలుగు బైబుల్ లేదు మీరు చదవండి అండ్ కట్టుకొని ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన గురించి ఎవరి మీద ఎవరి మీద గుర్తు ఇవ్వమన్నాడు ఆ సిర బుడ్డి అని చెప్తున్నాడుచు ప్రతాపించు వారు ఇది ఒక పర్టిలర్ గుంపు ఇది ఒక పర్టిలర్ గుంపు వాళ్ళకే ఆ సిరాబుడ్డితో ముద్రించమంటున్నాడు సీల్ చేయమంటున్నాడు అర్థమవుతుందా ఇంక్ బాటిల్ తో చే పట్టుకుని ఎవరైతే మూలివిలుడుతూ ప్రాపిస్తున్నారో అంటే భయంకరంగా ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళు భారంగా ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద ముదరించడానికి వస్తుంది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీకు సీలింగ్ అవ్వాలనా నాకు అది నిన్న మధ్యన బయలుపర్చింది ఎందుకంటే పోయిన మంగళవారం పోయిన సోమవారం నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాను సీలింగ్ ఆఫ్ ద సీన్స్ కాబోతుంది త్వరలో కానీ నాకెట్లా తెలుసు నేను సీల్ అయిపోయిన నాకు నమ్మకం ఉంది సీల్ ఉంది అని నేను చెప్పగలను విశ్వాసంలో కానీ ఎట్లా రుజుపరచగలను ఎవరిని అడుగుతే నాకుండే ఆ డౌట్ బట్ అంటే నేను అనుమానించలే వాక్యాన్ని నాకుంది ఆ క్లారిఫికేషన్ ఎట్లా రావాలన్నా ఇక్కడ దొరికింది ఆ క్లారిఫికేషన్ అది నిన్న మధ్యాహ్నం వన్ ఆ ప్రాంతంలో ఇక్కడ ఏముందంటే ఎవరైతే ఉచ్చరింపు శక్తి కానీ మూలుగులతో ప్రార్థన చేస్తున్నారో రోమే రాష్ట్రపత్రిక ఎనిమిది మనం చూస్తాం దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడ్డ వారు ప్రార్థనలు అట్లా ఉంటాయి ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో దేవుని యొక్క ఆత్మ మనపక్షంగా విజ్ఞాపనం చేస్తా ఉంటాడీ ఎనిమిదో అధ్యాయంలో అయితే వీళ్ళ ప్రార్థన ఎట్లుందంటే ప్రాపిస్తున్నారంట ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారంట ఎవరి గురించి ప్రార్థిస్తున్నారు మనం తెలుసు అమ్మలారా మీరు నా గురించి ప్రార్థించకండి మీరు ఎవరి గురించి ప్రార్థించమన్నాడు మీకు తెలుసు అది గుడ్ ఫ్రైడే వాక్యం మీ గురించి మీ పిల్లల గురించి ప్రార్థించండి మళ్ళీ మీరెవరు మీ పిల్లలు ఎవరు శారీరకమైన పిల్లలా లేక ఆత్మీయమైన పిల్లలా క్రొత్త నిబంధనంతా ఆత్మీయమైంది కొన్ని తెలపతి మనం పాత వికతీస్తే సమస్తం కృతమైన కాబట్టి ఆత్మీయ పిల్లల గురించి మనం ప్రార్థించాల నీ ఆత్మీయ పిల్లలు ఎవరు నువ్వు సేవలు నడిపిస్తే నువ్వు రక్షలు నడిపిస్తే నీ ఆత్మీయ పిల్లలు వాళ్ళ గురించి నువ్వు ప్రాపిస్తున్నావా వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావా అది చాలా ప్రాముఖ్యమైనది అటువంటి వాడికే సీలింగ్ అని ఇక్కడ తెలిసింది నాకు వాక్యం ప్రగణనందన లేదు ఎవరికి వాక్యం ఒక్క క్లూ ఉంది ప్రగణబంధనలో ఏంటంటే వీరి నోట ఏ అబద్ధం లేదు వీరు అనింద్యులు వీరి మీద ఏ నింద లేదు వీరి నోట్లో ఏ అబద్ధం లేదు సరే అటువంటి వాడికే సీలింగ్ ఉన్నది కాని ఈ నోట అబద్ధం లేనివాడు నుదుటి మీద నిందలేని వాడు ఎవడు అంటే వాడు ప్రాపించి విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాడు అది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనము ఇతరుల గురించి ప్రార్థిస్తాం ఎక్కువ మన గురించి మనం ఎక్కువ ప్రార్థించుకోం అది ప్రార్థన అన్ని పొందిన కాబట్టి ప్రార్థించాం కాబట్టితరుల గురించి ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం అది సీక్రెట్ ఆఫ్ సీలింగ్ నువ్వు దేవుని యొక్క ముద్ర చేత సీల్ చేయపడాలా అంటే నువ్వు మూలుగులతో ప్రార్థన చేస్తూ ఇతరుల గురించి ప్రలాపించేవాడివి మన ప్రభేతిగా అయితే ఎరుసూసి ఏడ్చేవాడు ప్రవక్తలందరూ దాన్ని చూసి ప్రాపించారు ఎర్మియా ముఖ్యంగా ప్రాపించే ప్రవక్త పేరు ద వెయిలింగ్ ప్రాఫెటర్ అండి వెయిలింగ్ ప్రాఫెటర్ ఎర్మియాని ఆయన ఆయన ఏడ్చినంతగా ఎవ్వరు ఏడవలే బైబుల్లా రిమియం తన ప్రజలు తన కండ్ల ఎదుట మరణ హతషాక్స్ అవుతుంటే దేశమంతా రక్తం ప్రవహించిందట ఏర్లై విలాపవాక్యంలో చూస్తాం మనం ముఖ్యంగా లాస్ట్ చాప్టర్ దేశమంతా రక్తం ప్రవహిస్తా ఉంటే అది చూసి తన కండ్ల ఎదుట యవనస్తులు కూలిపోతుంటే అది భరించలేక ఏడుస్తా ఉంటాడు ఏ ప్రవ్వా ఎప్పుడు ఈ కోపం చదాడుతాడు ప్రవ్వా ఇంకా ఎంతకాలం ప్రవ్వా నువ్వు అని ప్రభు కంప్లైంట్ చేస్తుంటాడు కానీ ఇక్కడ మనం చూసినాడు ఈ ఆరు మంది ఎందుకు చంపనీకి రాబపోతున్నారంటే ఎరుసలేం ప్రజలు చాలా దుష్టత్వంలో జీవించారు చూడండి ఎవరన్నా మరోసారి ఎందుకు వీళ్ళ మీదకి వస్తుంది ఉపద్రవ శ్రమో చూడండి ఎక్కడ ఎవరైనా ఆరో వర్షంలో ఎక్కడ జరుగుతుంది పెద్దవాళ్ళని చిన్న కళ ఇది ఎక్కడ నేర వెళుతుందంటే మందిరము దగ్గర అది పాయింట్ మనకి న్యూ టెస్ట్మెంట్ చూసిన కదా తీర్పు ఎక్కడ ఆరంభం అవుతుంది ఇక్కడేముంది ఇక్కడ మాత్రమే మేము ఇవన్నీ దేవుని యొక్క ఆత్మహ్యత నడిపింపబడుతున్నాయి మనకు కనిపిస్తాయి నేను అది విశ్వసిస్తున్నాను నేను దేవుని యొక్క ఆత్మ చేత నడిపితున్నాను నేనేది అహమంతో నీ గర్వంతో చెప్తుంది కాదు నాకు న్యూ టెస్ట్మెంట్ లాగా కనిపించింది ఓల్డ్ టెస్ట్మెంట్ లాగా కనిపించింది కానీ ఇది నెరవేరలే ఈహెచ్కల్ గ్రంథంలో ప్రవచనము ఇంతవరకు నెరవేరలే ఇసంలో కూడా చరిత్రలో ఎప్పుడు నెరవేరలే అంటే ఇది మన టైంలో నెరవేరేది ఒక నారా బట్టలు వాడు సిరాబుడ్డి పట్టుకొని వచ్చి ముదిరించినట్టు ఎక్కడ చూడాలి చరిత్రలో ఏ బైబుల్ హిస్టరీ లా ఎక్కడ కూడా వీళ్ళు ఏ పాస చెప్పడం కానీ నాకు తెలిసిది ఇది భవిష్యత్తులో జరగబోతుంది దేవుని యొక్క మందిరంలో హే కృత్యం ఏచి చూపిస్తారు కదా నరపుత్రుడ రాణికి చూపిస్తా అనేసి మందిరానికి కన్నం వేస్తాడు ఆ కన్నం నుంచి చూడు లోపల జరుగుతుందంటే ఇస్రాయల్ పెద్దలందరూ సమస్త చతుస్పాద జంతువులకి వాళ్ళు ధూపం వేస్తూ పూజించారు కదా ఎక్కడా ఎక్కడా మందిరంలో కాబట్టి వాళ్ళు చేసిన హేయ కృత్యము చూడండి అని చెప్తున్నాడు కానీ ఇది ఎండి టైం కి సంబంధించింది వాక్యం ఈ సీలింగ్ అనేది సీరాబుడ్డితో అంటే ముద్రించుకోవడం అన్నట్టు సీలింగ్ ఆ సీలింగ్ ఎండి టైం కి ఉంది జరగలేదు కానీ ఓల్ ఆ దర్శనం చూపిస్తున్నాడు ఆ మందిరం లోపల ఇస్సల్పల్ ఎట్లా జీవించు ఎండి టైమ్స్ ఇసల్పల్ల గురించి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎండి లో క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది హేయ కృత్యములు వాళ్ళు నిజంగా బొమ్మలను పెట్టుకుని పూజిస్తున్నారు కానీ వాళ్ళు మనుషుల్నే పూజిస్తున్నారు మందిరాల్ని పూజిస్తున్నారు మతపరమైన జీవితాన్ని పూజిస్తున్నారు ఆడంబరమైన జీవితాన్ని పూజిస్తున్నారు ఈ లోకాన్ని పూజిస్తున్నారు వాళ్ళ బబులోని దేవతలను పూజిస్తున్నారు ఈ రోజు ఐశ్వర్యాన్ని పూజిస్తున్నారు బయలు దేవతలను పూజిస్తున్నట్టు మనం గమనించగలుగుతున్నాం ఆత్మలో అంటే ఈ లోకంలోని సమస్తాన్ని సంపాదించుకోవాలన్న తపనతో వాళ్ళు జీవిస్తున్నట్టు మనం చూస్తాం కాబట్టి వాళ్ళందరూ హతసాక్షులు కాబోతున్నారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మరికొంచం కింద చూడండి తొమ్మిదో వర్షం చూడండి ఎట్లున్నది ఎందుకు వాళ్ళ మీదకి శ్రమ రాబోతుంది ఇసాయిలు వాళ్ళ దోషము బహుఘోరమైంది ఇసాయి మరి యూధ ఎక్సిడింగ్ గ్రేట్ ఈ ఎక్సిడింగ్ గ్రేట్ అండ్ ద ల్యాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అండ్ ద సిటీ ఫుల్ ఆఫ్ పర్వస్ చెప్పండి తెలుగులో ఏముంది అది ఘోరమైంది తర్వాత అతి హత్య తిరుగుబాటు తర్వాత హేయం హేయ హేయమైన జీవితం అంటే అపవిత్రమైన ఆరాధన అపవిత్రమైన వాటికి ఆరాధించడము దాని తర్వాత హత్యతో దాని తర్వాత తిరుగుబాటుతనం తిరుగుబాటుతనం అంటే దేవుడి నుంచి తిరిగిపోవడం అంటే సత్యం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళకి సీల్ ఎట్లుంటే చెప్పండి నువ్వు సత్యానికి వెళ్ళిపోతే సీలింగ్ ఉండదు కదా ఎని టైమ్స్ ద క్రైస్తవ జీవితం అది వీళ్ళంతా ఎటుబడితే అట్టు పరిగెత్తున్నారు కాబట్టి పర్వర్స్నెస్ తిరుగుబాటుతనం ఆయన సత్యం నుంచి వాపస్ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకు ముద్ర ఉండదు అని చెప్తున్నాడు ద లాడ్ హ్యాత్ ఫర్ ది అర్త్ అండ్ ద లాడ్ సేత్ నాట్ And as for me also, mine eyes shall not spare, neither will I have paid uh, pity, but I will recompense their way upon their head. And behold, the man clothed uh, with linen, which had the ink horn by his side, reported the matter, saying, I have done as thou hast commanded me, nensi deshashna. తన బిడలని తన భక్తులను సీల్ చేసేసిన ఐ హెడ్ కాబట్టి ఈ సీలింగ్ చేసేది మన ప్రభే కాబట్టి ఇది లేదు ఎక్కడ పోదాం నేను గమనించేసి ఈ సీలింగ్ గురించి ఏదో మెకానికల్ జీవిస్తారు క్రైస్తవలు వస్తున్న పండుగలు కాలంలో నియామక విధాలు అన్ని ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రోగ్రామ్స్ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటా పోతున్నారు ప్రోగ్రామ్స్ వాళ్ళు అన్ని మెకానికల్ గా కానీ ఇక్కడ చాలా కేటా ఉంది ద సీలింగ్ ఈజ్ కంప్లీట్ అని చెప్తున్నాడు కాబట్టి ఆరవ బోరకు సంబంధించిన విషయం అదే సీలింగ్ కంప్లీట్ గా అనే ఆ నలుగురు దూతలు అక్కడి నుంచి బయటకు వస్తారు ఇక్కడ నుంచి బబుల నుంచి బయటకు వస్తారు మీకు తెలుసు బబులు గురించి ఎన్నిసార్లు మనం ఇక్కడ కాబట్టి వచ్చి మరణ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను చాలా డీటెయిల్డ్ గా ఈ విషయాలు ధ్యానించిన మరోసారి సీలింగ్ ఆఫ్ ద సేట్ అనేది అది ఒక ఆత్మీయమైన విధానం అది సీలింగ్ అనేది ఎఫ్ఎస్ఎఫ్ రాష్ట్రపతిగా చూస్తాం విమర్శ దినం వరకు మీరు ముద్రించబడ్డారు పశురాత్మ చేత అంటాడు కాబట్టి సీలింగ్ అనేది హోలీ స్పిరిట్ సీలింగ్ అది అగ్ని చేత అన్న విషయాన్ని మనం ధ్యానిస్తాం ఆత్మతో అగ్నితో మిమ్మల్ని మీకు బాప్సమిచ్చిన చెప్పిండు వ్యూహాను భక్తుడు కాబట్టి ఎండ్ టైమ్స్ లో అగ్ని చేత మనల్ని సీల్ చేస్తారన్న విషయాన్ని మనకి సోమవారం జ్ఞాపకం చేసిండు కాబట్టి ఈ ఏడవ పవన్ గ్రంథము ఏడవ అధ్యాయంలో కూడా ఇదే చూస్తాం మూడవ వర్షం చూడండి ఎవరన్నా నార దరిచుకున్న వ్యక్తి అంత కంప్లీట్ చేసిన సీలింగ్ మీరు ముందు పోండి ఆరు అక్కడ ఆరు ఇక్కడ నాలుగు చూడండి కానీ మనం చదివిన ఇందా కాదు నూట లక్ష నలభై నాలుగు వేల మంది గురించి వాళ్ళందరూ సీల్ చేయబడ్డారని చెప్తుంటు కానీ సీల అయ్యేంత వరకు ఈ లోకానికి శ్రమ రాదు కాబట్టి శీల అయిపోయిందనేసి ఇందాక మనం చూసిన నారవాటాలు ధరించుకున్న వాడు చెప్పినట్లు అది మన ప్రభుత్వం మనం అర్థం చేసుకోవాలా ఆయన తప్ప ఎవరు సీల్ చేసుకోలేరు ఎందుకంటే ఆయనే తన రక్తాన్ని మరొకరుకు ప్రయాదానంగా పెట్టండు ఆ గుప్తలో మనం చూస్తాం కదా పసకా పశువు వధించినాక దాని రక్తాన్ని ఏ ఇంటి ద్వారా బదాలకు కూర్చున్నారో అక్కడ మృత్యువు దాటిపడినట్లు కాబట్టి ఏ స్ప్రభుకి సాదృష్టంగా ఉంది ఆయొక్క పసకా కానీ అసలైన పసకా మన ప్రభువే ఆయన మరణించి ఆయన రక్తం చేత మనల్ని సీల్ చేసుకున్నాడు కాబట్టి సిరాబొడ్డి ఆయన రక్తానికి సాదృశ్యం ఆయన హిసోపు కొమ్మ అదే హిసోపు చెట్టు కొమ్మ అది దాంట్లో ముంచి ఇంటి ద్వారా కూసే వాళ్ళు చెట్టు కొమ్మతో కాబట్టి ఆయన ఆ ఇంక్ హార్న్ పట్టుకుని బ్రష్తో ప్రతి ఒక్కరు నుసట్లా ముద్రించిండ తొమ్మిది వచ్చాడి ప్రాణ గ్రంథం తొమ్మిదవం అదే ప్రాణ గ్రంథం తొమ్మిదవ ముగిస్తాను ట్యూచర్ లో మళ్ళీ కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఎవరికైతే ముద్ర లేదో వారికే హాని ఎవరికి ముద్ర లేదో వారికే హాని ఈ జర్న్ ఎంత ఆపోజిట్ గా ఉంది బోధ దీనికి ఆపోజిట్ బోధ తెలుసా ఇక్కడైతే తేటగా ఉంది ఎవరికైతే సీల్ చేయలేదో వాడికి హాని సీల్ చేయబడ్డవాడు ప్రొటెక్ట్ చేయబడ్డాడు అని చెప్తుంది ఇక్కడ వాక్యం కానీ ర్యాప్చర్ కల్ట్ బోధ తెలుసా ఎవడైతే ఎంత వాడు ఫ్రీ అయిపోతాడు ఎవడైతే విడబడతాడో వానికి హాని ఉందా లేదంట బోధ అది ఎక్కడ ఉంది చూపించమని మనం అడుతా ఉంటాం ఏదో ఛాలెంజ్ చేసి ఇంటెలిజెంట్ గా చూపించడం కొరకు కాదు దేవుని వాక్యంలో లేని వాక్యాన్ని నువ్వు చూపిస్తున్నావు దాన్ని ఎట్లా బ్లైండ్ గా నమ్ముతాం మనం అన్ని పరిశీలించి స్వీకరించమని చెప్పిండు బెర్యానుల గురించి మాట్లాడటప్పుడు వీళ్ళు తెసలోనిక్ అంటే గనులు దే ఆర్ నోబుల్ అన్నాడు బెర్యాని సంఘం గురించి వీళ్ళు తెసలోనికా సంఘం కంటే గనులు తెస్లోనికా ఇంటెలిజెంట్ సంఘం అది గ్రీక్స్ కదా వాళ్ళు గ్రీక్స్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలోస్ అటువంటి ఇంటెలిజెంట్ పీపుల్ కంటే వీళ్ళు ఇంకా ఇంటెలిజెంట్ అంట బెరియన్స్ ఎందుకు అంటే వాళ్ళు పరిశీలించిన వాక్యాన్ని దేవుని వాక్యాన్ని పరిశీలించారు కాబట్టి ఎవడి నొసట్ల ఆ సీలింగ్ లేదో వాళ్ళందరూ మరణిస్తారు కానీ నొసల సీలు ఉన్నవాడు కాపాడబడి అందుకే నోవాకి సంబంధించిన విషయం మనం ధ్యానిస్తాం కదా నోవా జలప్రాయం ముందు మనుషులు ఎట్లా ఉండే అన్న జీవితం మనం చూస్తాం జలప్రళయం వచ్చి ఎవరిని కొనిపోయింది జలపరలే ఇవని కొరిపోయింది బయట ఉన్న వాళ్ళు సీల్ ఎక్కడైంది నోవా ఎంటర్లకు వెళ్ళాక ఓడా సీల్ చేయబడింది కాబట్టి సీలింగ్ చేసిన వాళ్ళు కాపాడబడినరు సీలింగ్ లేనివారు జలపొరలే మనం కొట్టుకునిపోయింది కాబట్టి మనకి ఓల్డ్ ఏజ్మెంట్ రెండు సిమ్టమ్స్ రెండు సైన్స్ ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్ లో మనము థర్డ్ సైన్ ఇది ఫైనల్ అన్నట్టు కాబట్టి ఇవన్నీ వాక్యాలు ఇదర్ ముగ్గురు సాక్షిత్ దేవుడు తన వాక్యాన్ని స్థిరపస్థానన్నాడు కాబట్టి యోహాన్ పత్రికలలో ఈ వాక్యం చేస్తుంది టూ టైమ్స్ మనం చూసినాము ఓల్డ్ టెస్ట్మెంట్ లో నాకు తెలియలే ఇంతకాలం ఏసులు గ్రంథం చాలా సార్లు చదివిన ఆ లాజిక్ ఆ ఆ కాంటెక్స్ట్ లో దాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు ఈ సోమవారం తర్వాత నాకు ఇంకా పర్ఫెక్ట్ గా అర్థం ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆల్రెడీ ఆయన ఫస్ట్ టైం చెప్పాడు ఎట్లా సేల్ చేయబోతుండే తన భక్తులని తర్వాత వాళ్ళ గుణగణాలు కూడా చూసిన మనం ఒక గుణగణం ఏంటి వాళ్ళు ప్రలాపించే వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు భయంకరమైన ప్రార్థనలు వాళ్ళై సురుదే వేదనల నుంచి ప్రార్థన నశించిపోతున్న మనుషుల గురించి ముఖ్యంగా రక్షింపబడిన మన వాళ్ళ గురించి సగం సత్యం సగం అబద్దంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళందరి గురించి ఎంతగానో వేదనతో ప్రార్థన చేసేవాళ్ళు వేరు వాళ్ళని సీల్ చేస్తారు దేవుడు నాకు ఇప్పుడు ఆన్సర్ దొరికింది అది ఈ సీలింగ్ ఎవడి మీద ఉంటదంటే కొన్ని సంవత్సరాల క్రితం వారి నోట్లో ఏ అబద్ధం ఉండదు వారి మీద ఎటువంటి నింద ఉండదు అందుకే మీ లో నిందలు రాని కూడా చూసుకోండి మీ సేవలో మీ సేవలో ఎటువంటి అవకాశం ఇవ్వద్దు నింద రాడానికి ఎప్పుడైతే గానీ ముఖ్యంగా మెయిల్స్ ఫీమేల్స్ మనం సేవలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి సేవలో వాడు మీద మీద నింద వేయ అవకాశం ఎందుకంటే వాడు సైతానుడు దివరాత్రులు మన సహోదరుల మీద నేరాలు మొప్తున్నాడు దేవుని సన్నిధిలోకి పోయి ఎందుకు నేరాలు మోపుతున్నాడు చెప్పండి దేవుని శనిధిలో వాడు అబద్ధం చెప్పాలడా నీకు నాకు అబద్ధం చెప్తాడు కాని వాడు సైతానుడు దేవుని శని వాడి నీ బిడలు ఎట్ట జీవిస్తున్నారు అనేసి వాడు అబద్దం చెప్పగల మళ్ళీ వాడు నిలబడ అక్కడ నీ మీద నేరాలు మోక్తున్నట్టే నువ్వు ఎలా జీవిస్తా చూసుకో ఎన్ టైమ్స్ లో దివరాత్రంలో ట్వంటీ ఫోర్ అవర్స్ వాడు మన మీద మన సహోదరుల మీద ప్రభు సన్నిధిలో నేరాలు మోక్తున్నట్టు అక్కడ పోయి వాడు పోతున్నాడు అప్పుడప్పుడు పోతా ఉంటాడు మనం చూసిన మెనిసాల్లో వాక్యం బైబిల్లో కదా యోగ గ్రంథాల చూసినాము రాజుల గ్రంథాల చూసినాము అప్పుడప్పుడు తటస్థిస్తా దూతలందరూ ఒక కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్ అంటాం హెవెన్లీ కౌన్సిల్ అది దేవుడు దూతలందరూ కలిసి మీటింగ్స్ పెట్టుకుంటాంటారు ఈ లోకంలో అఫేర్స్ గురించి అక్కడ చూస్తాం మనం అహాబు విషయంలో చూస్తాము దాని తర్వాత యోబు విషయంలో చూస్తాం సైతనుడు కూడా వస్తాడు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఆ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం ఏ విషయం మనం మాట్లాడుతున్నామంటే వాడికి అవకాశం ఇచ్చి వాడిని కూడా దేవుడు ఒక పని సాధనంగా వాడుకుంటాడు కాని పనిక్రాని సాధనంగా వాడుకుంటాడు మన జీవితంలో మన మీది వాడిని పంపిస్తుంది ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేని సైతాన్ని మనల్ని ముట్టలేడని వాక్యం చెప్తాను చాలా మంది ప్రార్థన చేస్తాడు బ్రదర్ నాకు ప్రార్థన చేయ బ్రదర్ సైతాన్ బాగా సతయిస్తుండు బాగా శోధిస్తుంది బ్రదర్ అంటే మనం ఎక్కడ అర్థం చేసుకుంటాం వాక్యం ఎట్లా అర్థం చేసుకుంటాం నేను ఎందుకు శోధించాలా నేను ఎందుకు శ్రమలో అంటే నువ్వు ఇంతకు ముందు శోధనలో పోలేదా ఇంతకు ముందు శ్రమలలో పోలేదా పోయినావు కదా ఆయన నేను ఎందుకు శోధిస్తాడు చూడండి ప్రభు ఆజ్ఞ ఇవ్వకపోతే సైతాన్ నేను ముట్టలేడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి నీ విశ్వాసం ప్రూవ్ చేయడానికి నీ విశ్వాసం టెస్ట్ చేయడానికి ఫెయిత్ విచ్ ఇస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్ అంటాం కాబట్టి నీ ఫెయిత్ టెస్టింగ్ చేయడం ఆయన పర్మిషన్ ఇస్తా ఉంటాడు కాబట్టి ఎన్ టైమ్ సీలింగ్ ఈ సీలింగ్ మిస్ కావద్దన్న ప్రయాసంతో మనం పరిగెత్తుతున్నాం నాకు నమ్మకం ఉంది మనం అందరం సీల్ చేయబడ్డ మనిషి అందుకే మనం ఇవ్వగలుగుతున్నాం సీలింగ్ లేని వానికి ఇవి ఇప్పుడు బాగా తెలుసు కంక్లూడ్ చేస్తా వాక్యాన్ని ఇప్పుడు రెండవ అధ్యయం ప్రాణం రెండవ అధ్యాయంలో చర్చ యాప్చర్ అయిపోతే అది అంత్యక్రీస్తు వచ్చి ఈ లోకస్తుల మీద వాడి బలవంతం చేయడము వాడు వాడి ముద్ర వేసుకుంటాడు కదా నంబర్ ఆఫ్ ద బీస్ట్ సిక్స్ సిక్స్ సిక్స్ మనుషులు కదా మరి వాడు సంఘము ఎత్తబడినాక విడబడ్డ వాళ్ళు ఎవరు వాణి దృష్టిలో అయితే వాళ్ళ బోధలో విడబడ్డ పాపే కదా వాళ్ళ పాపికి ముద్ర ఎందుకు వెళ్ళాలి వాడు వానవడే కదా సైతం మంచులే కదా విడవబడ్డ వాళ్ళు పాపులైతే మళ్ళా స్పెషల్ గా వాళ్ళ తలకేళ్ళ మీద ముద్ర ఎందుకు వెయ్యాల అంత రాంగ్ బోధ అన్నట్టు అట్లా ఏమి సీక్వెన్స్ ఏ లేదు రెండవ అధ్యాయంలో చర్చ యతపడితే మిగిలిపోయిన వాళ్ళంత పాపులైతే పాపులకు ఎందుకు శ్రమ మళ్ళీ పాపులకు కూడా ఎందుకు ముద్ర అది కన్సిస్టెంట్ గా లేదు వాక్యం అది అబద్దం అన్నట్టు సత్యంలో కన్సిస్టెన్సీ ఉంటది అంటే అత్తికినట్టుంటది పర్ఫెక్ట్ ఉంటది అబద్దంలో ఉండదు కాబట్టి అవి లేని వాక్యాలు ఎవరు చూపించలేదు నేను మీకు ఎన్నిసార్లు చూపించిన రెండే వాక్యాలు చూపిస్తారు వాళ్ళు ఆ రెండు వాక్యాలు పునరుద్ధరణకు సంబంధించినవి కానీ ర్యాప్చర్ సంబంధించింది కానే కాదు కానీ ఆ సోమవారం చూపించింది దేవుడు మనకి ర్యాప్చర్ కాన్సెప్ట్ కంటే ముఖ్యమైనది ఏంటంటే రికనింగ్ కాన్సెప్ట్ ఎక్కడ చూసినా మత ఇరవై ఆరో చూసినాం మనం ఇరవై ఆరు ఇరవై ఐద ఇరవై ఆరులో ఇరవై ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు లో చూసినాం ఇరవై ఐదు లో రెండు మానాలు బుద్ధి కణికలు బుద్ధి గల కనికలు అది దాని తర్వాత ఒక వ్యక్తి దేశాంతరం పోవడం ఇరవై ఐదు లో ఇరవై ఐదు లాస్ట్ వర్షిస్తాము ద డే ఆఫ్ రెకనింగ్ దే ఆఫ్ ర్యాప్చర్ లేదు బైబుల్ ర్యాప్చర్ అనే పదం లేదు ర్యాప్చర్ అనే అంశం కూడా లేదు కానీ రెకనింగ్ అనే అంశం ఉంది రెకనింగ్ అంటే విజిటేషన్ ఉంది విజిటేషన్ అంటే ప్రభు దర్శించు కాలము అని పాట కూడా వాడతారు మీరు ప్రభు దర్శించు కాలము కాబట్టి రెకనింగ్ అంటే ప్రభు దర్శన కాలము అంటే ఆయన ఈ లోకంలోకి తిరిగి వచ్చినప్పుడు ముఖాముఖిగా ఆయన చూసే కాలం కానీ ర్యాప్చర్ అనేది సీక్రెట్ సీక్రెట్ చర్చి మాయమైపోతుంది అట్లా లేదు ఆయన వస్తే ప్రతి నేత్రము ఆయన చూచినా లేదా మెరుపు తూర్పును ఉదయించి పడమట్టి వరకు ఏ రీతి అవ్వపడనో అలాగేనే మనుషు ప్రతి నేత్రము చూచను సీక్రెట్ కాదు కాబట్టి ర్యాప్చర్ లేదు రెకడింగ్ ఏ ఉంది బైబుల్లో రెకడింగ్ అంటే ముఖాముఖిగా చూడడం కాబట్టి ఆ దినం కొరకు మనం చెప్పాల సీలింగ్ ఎండ్ అయితుంది సీలింగ్ ఎండ్ కాకముందు మనం అందరం అందులో పాల్పొందాలా మనం ఆల్రెడీ పాల్ పొందామని నేను అయితే విశ్వసిస్తున్నాను నాకు సీల్ అయిందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను లేకపోతే నేను ఇవి చూడలేదు దీని గురించి నేను ధైర్యంగా చెప్పాలని కూడా వాక్యం సీలింగ్ లేని చెప్పలేదు ఈ వాక్యం సీలింగ్ ఉంటేనే కానీ ఇవి మనం ఓపెన్ చేసుకుని చూడలేము ఎందుకంటే సీల్స్ వేసేవాడు ఎవరు విప్పేవాడు ఎవరు ప్రాణం గదలు కూడా చూసిన మనం సీల్స్ విప్పుతేనే కాబట్టి ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కళ్ళకి కాబట్టి మతపరమైన జీవితంలో వాళ్ళు ఎందుకు చూడలేకపోతారంటే వాళ్ళకి అవి విప్పబడినట్లు కూడా తెలియదు వాళ్ళు గుద్రించబడినట్లు కూడా వాళ్ళకి తెలియదు క్రమేణా వాళ్ళ జీవితాలు రీతిగా తయారైపోయినాయి కాబట్టి వాళ్ళందరూ హత సాక్షులు కాక తప్పదు మనం ప్రాపిస్తున్నాం నీ ప్రార్థన నా ప్రార్థన దాని గురించి మనం వాళ్ళ గురించి ప్రాపించాలా ఎందుకో మీకు తెలుసు మీ మీ ప్ర మీరు ఆ రీతిగా ప్రాపించినందుకు మీకు సీల్ చేయబడుతున్నారు మీరు తర్వాత ఎండ్ టైమ్స్ లో మీరు పరలోకంలోకి పోయినాక కూడా మీకు ఎంత స్పెషల్ ఆధిక్యత ఉందో మీరు అక్కడ చూసినారు నేను మీకు చూపించిన చివరి అధ్యాయంలో ప్రకటన గంధం అధ్యాయం ఇరవై కదా ట్వంటీ వన్ ప్రకట గంధం మనం చూస్తున్నాము ఇటువంటి వారే ప్రభు చింతకి చాలా క్లోజ్ గా పోతారంట ఆయన పోయి కలుసుకుంటారంట కానీ ఈ మతపరమైన జీవితంలో ఉండి చివరికి మార్పు పదిన వాళ్ళందరూ బయటనే ఉండిపోతారు హెవెన్ లో కూడా ప్రభుని ఎంతో దూరైకెళ్ళి కానీ మనము ఆయన చెంతకపోతామంట ఎవిడెన్సెస్ తో పాటు ప్రామిసెస్ ఉన్నాయి అక్కడ మరి ఈ అధ్యాయం తర్వాత చదవని వా పరిస్థితి వాడికి ఆ ప్రామిస్ తెలియదు కదా అందుకు వాడు పరలోకం పోయినాక కూడా అక్కడే బయట ఉంటాడు మందిరంలోకి పోలేడు మందిరంలోనికి పోవాలంటే నీ నీ సేవ జీవితం ఎట్లుండాలి ప్రాపించే వాడినిలాగుండాలా విజ్ఞాపనం చేసేవాడిని లాగుండాలా ఎంతకాలము స్వార్థపూరితమైన సేవ జీవితం ఎంతకాలం స్వార్థపూరితమైన ప్రార్థన జీవితం చాలు ఇంకా మనము ప్రాపించే వాళ్ళు లాగుండాలా ఎందుకంటే ఆ సీక్రెట్ బయలుపరచబడింది మనకి నిన్న అవన్నీ మన ప్రభు సీక్రెట్స్ హి సీక్రెట్స్ ఆర్ హి సెయింట్స్ అండ్ డెఫిండ్ వాక్యం కీర్తలుగా చూస్తాం the secrets of the Lord are His beloved, and it means that he has calculated their secrets to start thinking about that. Because we are clearly precious Trick or Debut, we have to note that we enjoy our secrets, to weampves that but through our training we live in a dream she cannot grant God why yourself now how the Spirit says that he is proud of about the Word is the Christian idea? ను ముద్రించబడ్డాక కూడా నీ వెంట పడతాడు కాని నువ్వు వాడిని దొరకవు వాణ్ణి దొరకవు నువ్వు ఎందుకంటే నువ్వు ఎగిరిపోతావు నీకు రెక్కలిచ్చింది దేవుడు శమల నుంచి తప్పించుకోవడానికి కానీ గొప్ప జనం అందరు ఇరిగిపోతారు మగ శిశువు గొప్ప జన తర్వాత వాళ్ళని చంపాలని కూడా చూసినా కదా ఇద్దరు సాక్షర్పము వాళ్ళ వాళ్ళ మీద విజయం పొంది వాళ్ళని సమహరించను అన్న వాక్యం మనం చూసిన కాబట్టి అప్పుడు వాళ్ళు చివరికి మరణించి దేవుని సదిగ్గి చేరుతున్నారు గొప్ప జనము అది ఎండ్ టైం సినారియో కాబట్టి మన సేవ జీవితం ఏ రీతి గుణాలో మనం అర్థం చేసుకుంటున్నాం ఆ సీలింగ్ లో మనం పాల్పొందాలా తర్వాత అనేక మందికి ఆ సీలింగ్ లో నడిపించాలా లేకపోతే నువ్వు సెల్ఫిష్ సేవ జీవితం కూడా సెల్ఫిషే నా ఒక్కే సీలింగా మనందరం సీల్ బాధ్ కోవాలా ఇంకా ఎంతో మందిని ఆ సీలింగ్ లో నడిపించాలా అందుకొరకే చూపిస్తాను నీకు ఈ వాక్యాలు ఈ సీలింగ్ ఎండ్ అయ్యే టైం ఇది ఏ క్షణంలో ఎండ్ అయితే తెలియదు ఓవర్ నైట్ ఈ నైట్ ఎండ్ కావచ్చు రేపు మార్నింగ్ ఎండ్ కావచ్చు మనకు తెలియదు బట్ ఎండ్ కాకముందు త్వరగా సిడాం అన్నిట్ల నదు నడిపిస్తాం అటువంటి కృప భాగ్యాన్ని ప్రభు మనకు అని ప్రార్థిస్తాం పరుషధర వరకు దేవ మీ వందాలైనా ఓ ప్రభావ ఎన్నిసార్లు యొక్క వ్యాఖ్యలు ధరించినా గానీ మీరు అవి మాకు రిలీజ్ చేయలేదు కానీ ఈ దినానికి వారిని రిలీజ్ చేసినది మీకు వదనాలు అయినా ఆ యొక్క ఏడో అధ్యాయులు చూపిస్తున్నారు మీరు ప్రగణ గ్రంథము మీరు దిగొచ్చినారు దూతలకు ఆజ్ఞాపించినారు ఈ లోకానికి శ్రమలు పెట్టడానికి వీల్లేదు నా బిడలని సీల్ చేసుకునేంత వరకు వాళ్ళ అంత ముద్రించే వారిని ముట్టడానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తున్నారు ప్రభావ దాన్ని మీకు వదనాలు నైనా అదే వాక్యం తని మళ్ళీ మీరు మహేష్ గంధంలో చూపిస్తున్నారు మీరు సిరాబొడ్డి ధరించుకున్న వాళ్ళనైనా మీ యొక్క రక్తం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు సీల్ చేసుకున్నారు ప్రభా దాన్ని మేము అవమాన పాల్చడానికి వీల్లేదు ఎంతో జాగ్రత్తగా మేం జీవించాలా ప్రవ్వా ఆ సీల్ చేయబడ్డానికి ఐ హినిష్ సీలింగ్ అని మీరు చెప్పినారాయినా అక్కడ అవును రాజా జ్ఞాపకం తీసుకుంటున్నాం మీరు అది ఎంత త్వరలో ముగిస్తుందో మాకు తెలియదు అయినా అది మీకు తప్ప ఎవరు తెలియదు కానీ ఆ సీలింగ్ లో మేము ఉండాలా మేము దాని కొరకు ప్రయాస పడుతున్నాం సీలింగ్ పౌడర్ బీల్లేదు ప్రవ్వా చివరి వరకు సీల్ చేయబడ్డాం దాన్ని బట్టి మీకు బంధాలు అనేకలను ఆశ్రీలంలోకి నడిపించాలా ప్రభా అటువంటి సేవలు మమ్మల్ని నడిపించి మీ రాఖర వరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి